బాగోతాం కాబట్టి అన్ని వికారములు మనం అజ్ఞానం చేత కల్పించుకున్నది మనం క్రమంగా ఈ వికారాలన్నింటినీ తీసుకురస్తే ఆ భయా భయం అనేది అయితే ఉంది దీంట్లో మనస్సుకి రావటం కఠినమైన రహస్యం ఒకటి జీవిత రహస్యం ఉంటుంది అదేంటంటే మనం ఇల్లు వాకి డబ్బు బ్యాంక్ అకౌంట్ ఇన్సూరెన్సులు ఇవన్నీ మనకి అభయాన్ని ఇస్తాయని మనం అనుకుంటాం అందుకోసమే కదా మరి ఇవన్నీ పెట్టుకున్నది తర్వాత కొడుకులు కోడళ్లు మనవలు వీళ్ళు మనని అభయాన్ని ఇస్తారని మనం పెట్టుకుంటాం అలా అభయాన్ని ఇస్తారు దీంట్లో ఇది మామూలుగా మానవ సమాజం అంతగా కూడా ఉంటుంది ప్రపంచం అంతగా ఉన్నది కొంచెం ఎంచుకొప్పులు ఉండొచ్చు కలిసర్లు కానీ సో అమెరికాలో ఎవ్వడూ కూడా భార్య కొడుకు కోడలు మనవాళ్ళు వీళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారు ఎవ్వరు కూడా కళ్ళ కూడా అనుకోరు డాక్ సార్ వాళ్ళకి ఆ భయం లేదు నిజంగా వాళ్ళకి తెలుసు వీళ్ళు మన రాదు మదర్స్ డే వచ్చి హలో గిఫ్ట్ ఇచ్చి నేను ఆ గిఫ్ట్ కూడా వాడు ఉండేదా అది పనికొచ్చిందా పంచినాదా మీకు తెలియదు ఎందుకంటే దాన్ని వాళ్ళు బాగా ర్యాప్ చేసి పెట్టుకొచ్చిస్తారు వాడు అవతలిపోయిన వాళ్ళు అదంతా చెప్పింది చూస్తే సార్ చూసి వస్తే నిర్వహించుకోవాలి నిర్వహిస్తారు ఏం చేసుకోవాలి అలా గిఫ్ట్ని ఎక్కువ ఈ గిఫ్ట్లు అంతా వేస్తే వేయడానికి మాత్రం కాబట్టి వాళ్ళు గిఫ్ట్లు కూడా వాళ్ళు చేదువులకు తీసుకున్నాడు వాళ్ళు ఏమే ఎక్స్పెక్ట్ చేయడు దాని నుంచి కూడా సెల్ఫ్ రిలయన్స్ అలా ఉంటారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు సెల్ఫ్ రిలయన్స్లో ఉంటారు ఎనభై ఏళ్ళు అతను డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని ఒక చిన్న మినీ బస్సు నడుపుతూ ఉంటారు స్కూల్ పిల్లలు ఎందుకంటే పెద్ద వయస్సు వాళ్ళని వాళ్ళు నమ్ముతారు ఈ యంగ్ పీపుల్ తాగేసి ఈ టెరారిస్టులు వీళ్ళు వాళ్ళు ఉంటారు డెబ్బై ఏళ్ళు స్కూల్ పిల్లలని వాడు భద్రంగా చూసుకుంటారు వాడు ఆ అలా తీసుకుని ఎవరి బిల్ మీద వాళ్ళ దగ్గర పెట్టేసి పెడుతుంది సిస్టమేటిక్గా లాక్ పెట్టుకుని చేస్తారు దూరం చేసుకోండి నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అని ఒక అమ్మ నేను ఆమెకి ఒక బిరుగు ఇచ్చాను మా అమ్మగారు బిరుగు అని విరుగు ఇచ్చాను ఎందుకంటే ఎనభై ఒక కారు ఉంటుంది కారు ఒకటి వేసుకోవచ్చు క్యాడీలా కాదు ఇలాంటి ఫోర్టు కాదు ఫోర్ట్ కంపెనీ కాదు పాత కారు ఇండియన్స్ ఎవరు కొనరాకపోతే కాదు ఆ కారు వేసుకోవచ్చు వేసుకొచ్చి ఆ రూమ్కి మా ఉత్తయము షర్టు పే నిర్ణయి తీసుకెళ్ళి ఇట్లా సీ స్త్రీ తీసుకుంటే అదే ఆ అమ్మాయికి ఆ బ్యూటీ సిస్టమేటిక్గా చేస్తాను నేను ఆవిడ నేను ఎత్తుగా అంటే నేను ఇంతమంది నాకు చేతనైన నేనంటే ఆవిడకు చాలా ఇష్టం ఎందుకంటే క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాను గిట్గా ఇస్తాను వెరీ స్టాల్స్ కదా వేరే ఇండియాలోనూ నన్ను కొడుకులు చూస్తాను కోడలు చూస్తాను మనవాళ్ళు చూసి కలిశా కలిశా వీళ్ళు చూస్తారు పెద్ద వయసులో వీళ్ళు అలాభ వాళ్ళని అంటిపెట్టుకుని ఆ మనవాళ్ళని నేను చేసుకోవడం ఎందుకని వీళ్ళిద్దరినీ శాటిస్ఫై చేయడం కోసం కొడుకునే కోడల్ని సాటిస్ఫై చేయడం కోసం మన వాళ్ళని మర్చింది చేయాలి మనవాడు హిజెబ్ కానీ కొడుకునే కోడల్ని మర్చిగేయడం కోసం వీళ్ళు అలా పండుగ ఎందుకు ఎందుకంటే మీకు భయం అంటే ఏమో చెప్తున్నా ఎందుకంటే భయం అనమాట ఏమిటి ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రక్షణ ఇస్తాయి అని విడి ఈ ఫ్యాక్ట్ ఏమో జీవిత సత్యము ఇవి ఏమి రక్షణ ఈ జీవిత సత్యము అనుభవాలు ఇవ్వడానికి చాలా కష్టం ఏదో కొంత రక్షణ ఉంటుందేమో ఉంటుంది మనస్సు ఇవి ఏమి రక్షణ పైగా వీటి కారణంగా వీడు వల్లములుగా ఉంటాడు వీటి కారణంగా వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇది జీవిత శుద్ధి మీకు రక్షణ అలా బయట నుంచి రాదు రక్షణ మీరు ధ్యానం చేసి ఆత్మస్వరూప నిష్ఠులే అక్కడే మీరు డిస్కవర్ చేయాల్సి ఉంది దేహాభిమాన మీ జరామరణ మోక్షాన్ని మా ఆశ్చర్త్య యంతియే అక్కడ మనం చూడడం దీపంలో జరా దుఃఖము మరణ దుఃఖము వాటి గురించి రక్షణ లభించాలి అంటే ఈశ్వర శరణాగతి ఈశ్వర శరణాగతి అన్నా ఆత్మనిష్ఠాన ఉంటారు దానివల్ల లభించాలి తప్ప ఈ ఎక్స్టర్నల్ ఏమీ లభించాలి ఈ సత్యాన్ని వీళ్ళు వంట పట్టుంచుకుంటే ఎదరవాళ్ళని ఏమీ చేయక్కర్లా ఎక్స్టర్నల్ వాళ్ళని ఏమీ చేయనక్కర్లా వాళ్ళని ఆశీర్వదించాలి వాళ్ళకి చేయాల్సిన సహాయం వాళ్ళకి చేయాలి మన రక్షణ వాళ్ళ చేతుల్లో లేదని గుర్తించుకోవడమే వాళ్ళ మీద మనమేమీ ఆ నువ్వేవి నన్ను రక్షించేదని అంటామా అలా అనుకో కాబట్టి ఆ భయ ఆత్మస్వరూపము మాత్రమే అర్థమవుతుంది ఎందుకని విక్రియభావా ఈ వికారములో ఆత్మస్వరూపంలో లేవు కనుక పరిణామము లేక వికారము మోడిఫికేషన్ మనస్సుకి చెందినది దేహానికి చెందినది నా స్వరూపానికి చెందినది కాదు అని వీడు తెలుసుకుని ఉంటాడు కనుక వీడికి ఏ విధమైనటువంటి భయము లేదు అయింద గ్రహో నతర్గం విద్య ఆత్మ సంస్థం తాతిసమతం గ్రహ నా తత్ర అంటే ఆత్మస్వరూపము అంటూ గ్రహ లేదు అంటే గురువు కుజుడు ఆ శని ఈ గ్రహాలేవి కూడా ఆత్మస్వరూపంలో లేవు ఒక అర్థం చెప్పచ్చు ఏ ఇప్పుడు కుజుడు దోషం ఎవరికి దోషం కుజుడు దోషం మనస్సుకి దేహానికి సమాజానికి వీరికి వాళ్ళకి ఆత్మస్వరూపం ఎన్నో గ్రహోన పుజదోషము లేదు దోషం అంటే పుజ ఏం కాదు గురు దోషం అసలు దోషం గుజదోషం ఎందుకంటే వాళ్ళకు కూడా ఏవో పడికట్టు పొందాల్సిన్నాయి ఉన్న ఒక ఆయన వీళ్ళందరినీ పోగేసి ఓ యజ్ఞం చేయించుకున్నాడు మంచిది చర్పాతి స్క్రీన్ ఎందుకంటే గృహస్థులు చేసేవో యజ్ఞరాజు చేసుకోవడం ధర్మం కదా అది మనం కాదనుకోండి కానీ వాళ్ళకి ఎవరు చెప్పాడు మీకందరికీ నాగదోషం ఉంటుంది ఈ నాగదోషం నేను ఎప్పుడూ నాకు కనకుంటూ ఉంది నాగదోష కాలనాగదోషం ఉన్నది కాల సర్పదోషం అని చెప్పి వీళ్ళందరినీ పోగేసి అలాగే ఎక్కడో చూసారు ఎవరు కాళహస్తి కాళహస్తిలో వీటితోటి వెండితోటి ఏవో చిన్న చిన్న పావులు ఏవో చేసి పెడతారు అది అవి అయిపోయాయి లేటికి షార్ప్ జైలంతి కాళహస్తి దోషం కోసమే అది బాగానే ఉంటుంది ఎందుకంటే దేవాలయంలో అలాంటి వ్యవస్థలు ఏమో ఉంటాయి గృహస్థులు ఏమో చేసుకుంటే అదవిశ్వాసం ఎలా ఏమి చేస్తారు దాని గురించి సమస్య కాదు బానే ఉంటుంది ఓ సన్యాసి పోగేసి వాళ్ళ దగ్గర ఏమి చేస్తారు సన్యాసి వీళ్ళు ఏం చెప్పాలంటే ఏకాదశి స్కంభంలో భాగంలో ఏకాదశి భాగస్కంఠంలో కలింగ ధర్మాలు చెప్తూ సన్యాసులు గృహస్థంతో సమానంగా ఉంటారు అని చెప్పుకుంటారు సో వీళ్ళందరినీ పోగేసి నీకు కాలసప్రదోషం ఉందని వాళ్ళకైతే యజ్ఞం చేసుకోవడా వాళ్ళకి ఏం చెప్పాలి ఆత్మస్వరూపం గీత చదువుకోని చెప్పదండి భగవంతుడు చదువుకోవడం పోలేదు సో సుఖముఖేశమయత్వ లాభా అని చెప్పదండి వాళ్ళకి అది చెప్పకుండా నీకు కాల సప్రదోషం ఉందని చెప్తే వాళ్ళు ఎప్పుడు బాగుకూడేదండి ఎవరో వాళ్ళు చెప్పాలి కదా ఏ బాబు అవన్నీ అలా చెప్తే దీన్ని సగతి చూ సుఖదు సో నాకు తన గ్రహ ఆత్మస్వరూపంలో ఏ గ్రహములు లేవు కాబట్టి మీరు గ్రహాల గురించి చింత చేయవద్దు ఓవర్ ఒక్క మాటలో తీసేయం గ్రహాల చింత మీరే పెట్టుకోద్దు అయితే గ్రహ గ్రహాలే కాదు రాదు ఇంకోటే నేను గ్రహాలన్నాను ఆయన ఆచార్యుడు గ్రహాలనే దృష్టితో అంటలేదు ఎందుకో తెలిసిన ఆయన కాలంలో ఈ పిచ్చి లేదు మూడు పాదాచార్యుల కాలంలో ఇంత పిచ్చి లేదు ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన బా ఈ గాడుపు ఈ మధ్యలో వచ్చి సో కాబట్టి జరగలేదు గ్రహ అంటే పట్టుకోవడం పట్టుకోవడం ఏది పట్టుకోదు ఆత్మస్వరూపం మరి మేము పట్టుకున్నామంటే మీరు ఆత్మస్వరూపంలో లేదనమాట మీరు దేహాత్మభావంలో ఉన్నా మనం ఏం చేస్తామంటే పట్టుకుంటాం అలా పట్టుకుంటూ మాన ఇప్పుడు మన మీరు ఏం చేస్తారు మీరంటే మీరని కాదు ఏ నీకు నాకు సంబంధం లేదు ఇంకా నా ద నువ్వు వెళ్ళిపోమని చెప్తా ఎవరో బంధువు బావడత వచ్చి చెప్తా వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వెళ్ళిపోమంటే కూర్చుంటాడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వీళ్ళు వాడిని వదిలిపెట్టాడు వాడు ఫిజికల్గా అవతల పోయాడే తప్ప వీడు మనసులో పట్టుకునే ఉంటాడు అన్నా కదా అలా పట్టకారు పట్టుకున్నట్టుగా పట్టుకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పాఠం ఏమిటంటే మనస్సు వేటిని పట్టుకుని ఉండి మనం పరిశీలించాలి వేటిని వేటిని పట్టుకుని ఉంది నృహస్ లేక నేను సన్యాసం కూడా చూసుకోవాలి నా మటికి నాకు భయం ఏమిటి భయం అమెరికా వెళ్తూ ఉంటారు కదా ఈ అమెరికాని నేనేమన్నా పట్టుకుంటున్నాను నాకు తట్టుకోకూడదు ఆఖరి రోజునే వచ్చేసే ముందు స్వామీజీ వెళ్తున్నారు అంటే వెంటనే వాళ్ళని వాయిస్తాను స్వామీజీ వెనార్జీ కమింగ్ బ్యాక్ అని అంటారు నేను అంటాను ఈశ్వర్కి కృప ఈశ్వరుడు గాడ్ విల్ ఉల్ సి నెక్స్ట్ ఇయర్ అని అంటాను గాడ్ విల్ వీ విల్ సిడ్ ఇఫ్ అని ఏమిటి అయ్యో అదేమిటి అలాంటి వాట్ హ్యాపీ ఇంకా ఏమన్నా కోపం వచ్చిందా ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అది వాళ్ళకి అర్థం కాదయ్యా అలాగే చెప్తారు సాధువులు సాధువులు అంతకట్ట నీకు వచ్చేస్తానని ఇదే పెట్టుకోగా చెప్పని వాళ్ళకి మళ్ళీ అదో పాఠం అంతట్లోకి మళ్ళీ ఇంకొక అలా ఎందుకు చెప్తానంటే గాడ్ విల్లింగ్ అని నేను ఎందుకు చెప్తానంటే మనం ఏది పట్టుకోకూడదు అలా పట్టుకోక ఇది నేను చేసి తీరుతాను ఇది నాకు అవసరము అని ఇఫ్ ఇట్ కమ్స్ ఇఫ్ ఇట్ హ్యాపీ ఇట్ హ్యాపీ ఒకవేళ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపన్ మన దేం లోదు ఈ ఉపనిషత్తు అయినా మరో ఉపనిషత్తు చదువుకోవచ్చు ఇక్కడ గురించి చదువుకోవచ్చు దీనికోసం రికైరింగ్ చదువుకోవాలి ఉంది ఎక్కడైనా ఒక్క భిక్షతత్వానికి అక్కడంత వాల్యూ ఉంది ఏది లేదు సృష్టి లేని కొనుక్కో అలాగే స్వామీజీ మీరేమో అక్కడ ఉన్నారు అక్కడ మంచి ఫస్ట్ క్లాస్ ఫ్లాట్లో చూడండి ఫ్లాట్ కొన్ని కాదు విన్నామంటే పట్టుకోలేదు దాంట్లో i i don't know adev parmurutha emo moment avachhu i don't want to cast aspersions against somebody's generosity or some generosity while generosity always continue but mana life nunchu manu enni podu enni podu avasaram సపోజ్ వాళ్ళు స్వామికి ప్రాపర్టీస్ బాగా వ్యాల్యూలు పెరిగాయి దాన్ని మేము అతికి వాళ్ళు ఉంటాము ఒక్క వాళ్ళ రోజు వ్యాల్యూ కూడా వచ్చింది మూడవ అనికేత అనికేత స్థిరమతి అది పన్నెండో వచ్చాయి మతి స్థిరంగా ఉండాలి ఆస్తి స్థిరంగా కాదు ఆత్మనిష్ట స్థిరంగా ఉండాలి వేరీ పట్టుకోడు ఇప్పుడు పట్టుకోవడం అంటే కొంతమంది ఇంటి పేరు కూడా పెట్టుకుంటారు ఏదో హెండు మొత్తం ఇంటి పేరు పెట్టుకుంటారు దారు వాళ్ళ బిజినెస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కూడా చేసుకుంటున్నారు డ్రెస్ వాళ్ళ ఎన్నారా ఎక్కడ అక్కడ అంటే అది పట్టుకున్నాను అలాగే మనము దేహం వాళ్ళ అవ్వకోవడం దేహాన్ని పట్టుకోకూడదు బుద్ధి వాళ్ళ పట్టుకోకూడదు లేకపోతే క్యాస్ట్ వాళ్ళ క్రీడ్ వాళ్ళ ఏది పట్టుకో పట్టుకున్నారనుకోండి మీరు ఏది పట్టుకున్నా అజ్ఞాన వాళ్ళ అయి ఉంటారు కాకపోతే వచ్చేస్తుంది కాబట్టి ఏది పట్టుకో సో చూద్ద భాషం యస్మాత్ బ్రహ్మైవ సమాధి అచల అభయక్తం అధహ అదాజ్ ఇట్ ఇస్ టోల్డ్ సో డేర్ ఫోర్ అతర్ డేర్ ఫోర్ అంటే వై బికాస్ యస్మాత్ ఉప్పుడేగా చెప్పారు ఎవరు చెప్పారు పరబ్రహ్మ సమాధి ఆత్మచైతన్యము అంటే మనోవృత్తులన్నీ విలీనమయ్యేటువంటి ఆ ఏ రూక అదే బలబ్రహ్మ అదే పరబ్రహ్మ బ్రహ్మ అంటే సమాహితి సకలం మనూర్తులు విలీనమయ్యే ఏ రూప అచలం అచల నిర్వికారము అభయ నిర్వికారంగా నిర్భయంగా ఉండండి మీరే బ్రహ్మ మీరే బ్రహ్మ ఇప్పుడు నాకు ఒక బ్రహ్దాన మంత్రం ఒకటే అది బాగా స్ట్రైకింగ్గా అనిపిస్తుంది అక్కడ ఏమన్నా చెప్తాను ఎందుకంటే సకల కామమనము విధిర్మిస్తే అత్ర అత్రం బ్రహ్మ సమష్ణ్యు అధ మధ్య అమృత అత్ర బ్రహ్మ సమష్ణు సో యూ ప్రముచ్యే కా హరినిశిత అధ మత్యోమృత అత్ర బ్రహ్మ సమష్మైతే సర్వే కామాహా ప్రముచ్చి చెప్తే కామలన్నీ పోతాయి ఏ సహిషాహ అవి హృదయాన్ని పట్టుకుని ఉన్నాయి అలా పట్టుకుని వేలాడుతున్నాయి అవన్నీ తీసేయండి నో డిజైర్ స్పేస్ ఉంది స్పేస్ ఏముంది స్పేస్లో ఏమైనా కలర్ ఉందా ఏ కలర్ లేదు ఏదైనా రూపం ఉందా ఏమీ లేదు నాన ఉందా ఏమీ లేదు మైండ్ అలా ఉంటుంది నో డిజైర్ నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్ నో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండకూడదు ఇంట్రెస్ట్ ఉంటుంది డిజైన్ పుంపు no interest no expectation no desire space like mind alla ipoite outtado appudu athamadhya avuto horthi vadu bhakti laga idda marana sheedudaina manushi kaadhu tharadu amrutudaiyipotadu jivanmukta ayipotadu atman brahmha samashtudaiyipotadu ee lokamlo ee dehamlo ee jammalo brahmham koorthadu ante enti desirelessness is godliness ఈ మాటనే శంకరుని చెప్పాడు ఈ మాటనే బుద్ధుని చెప్పాడు ఈ మాటనే ఒక శక్తుని చెప్పాడు డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లెనెస్ కాబట్టి డిజైర్లెస్నెస్ అంత అందుకోలేని కఠినమైన విషయం ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మతో చాలా కఠినం డిజైర్లెస్నెస్ కఠినే వెరీ సింపుల్ కష్టం కాకూడదు కాబట్టి ఈ విషయాన్ని మనం చెప్పడం బ్రహ్మ సమాధి అంటే అన్ని విక్షేపములు డిజైన్స్ ఒక రకం విక్షేపం అభయం భయం దాని నుంచే వస్తుంది సో కామనలు భయములు తొలగిపోతే విక్షేపాలు పోనీ పోయాయి ఇంకేం మిగలన ఎప్పుడైతే సకల విక్షేపములు లేకుండా పోయినాయో అప్పుడు ఏమైపోయి వాడు బ్రహ్మరిపోయే ఉన్నాడు ఇంక అని చెప్పగలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఏమీ పట్టుకోదు నాగ్రహ ఏది పట్టుకోవద్దు కాబట్టి ఏదీ పట్టుకోకపోతే ఈ సంవత్సరం ఎలా చూసుకునే పోనీ మీరు ట్రై చేసుకుంటు రాత్రి పదింటివి కొడుకున్నారు అన్ని పట్టుకున్నవన్నీ వదిలేసే కొడుకున్నారు కదా మరి అంత పట్టుకోకపోతే నడవదన్నవాడి నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు పట్టుకునే ఉండు పట్టుకున్న ఉండలేడు పట్టుకుంటాను పట్టుకుంటానని హడావిడే తప్ప ఆబా ఆబాని ఒక తెలుగు పదం ఉంటుంది చిన్నపిల్లాడికి ఒక స్వీట్ బాక్స్ ఉంటే మొత్తం బాక్స్ ఉన్నాయి చేపడు ఒకే ఇచ్చేసేయ్ ఏం చేస్తాడు వాడు వాడు ఏం నిజం ట్రై చేస్తాను వాడు ఏం చేస్తాడంటే జన్మొక్క నోటం పెట్టుకుంటాడు అది ఇటువంటి కొంచెం నడుగుతాడు ఆ తర్వాత ఇంకేదో నడుతుంది అట్టు పోతాడు ఎక్కడ వదిలిపెట్టేసిపోతాడు అప్పుడు తీసుకుని మనం తెలియచేది ఏమీ సమస్య ఆ బా ఇది కావాలి అది కావాలని మనం పట్టుకుంటాము పట్టుకుని పోనీ ఉన్నామా వదిలేస్తాం నిద్రపోతున్నాను అంటే వదిలేస్తేనే నిద్రపోతాడు కొన్ని తెలివిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో వదిలేస్తాం బాల్యంలో ఎన్నో స్నేహాలు ఏమైనా పడుతున్నాను అప్పుడు పట్టుకున్నాం చేశాడు యవ్వనంలో ఉండే సంబంధాలు ఏమైనా ఏవో ఉంటాయి అనేక కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎవరో లవ్ ఉంటాడు ఇది అంటాడు అది అంటాడు ఓ ఆరు మసాలతో ఆడావిడి చేస్తాడు ఆ తర్వాత అమ్మాయిలో ఎక్కడకో కొత్త తర్వాత ఇంకో అమ్మాయిని వెళ్ళి ఏం చేశాడు గ్రహ ఎవరైనా సో yadi <inaudible> tat poortha leth things come as they come leth things go as they go you remain an antar tarbut witness matrah aha ante artham vaashikara artham gochundi matatra paswini dhyaram bhani graha aha grahanam upada ఆ పరబ్రహ్మయందు పట్టుకోవడం లేదు పట్టుకోవడం లాబి విడిచిపెట్టడం కూడా ఉండదు అది పెద్దదే వస్తుంది మనం జీవితంలో ఏదో ఒకటి ఉండ ఇంకోటి వదిలిపెట్టం మరో ఒకటి పట్టుకోవడం మరో విడిచిపెట్టడం ఈ జన్మ పూర్తయిన తర్వాత అతి కష్టమైన కంటి విడిచిపెట్టి ఇంకో జన్మని పట్టుకోవడం తర్వాత వీళ్ళు పట్టుకున్న విడిచిపెట్టాడో లేదో అని వీళ్ళు మిగిలిన వాళ్ళ కోల వీళ్ళ సమస్య వెళ్ళదు వీళ్ళు విడిచిపెట్టాడో లేదో సిగరెట్ తాగేవాడు ఆ సిగరెట్ వీలు పెట్టడం లేదు కాబట్టి ఆ తగ్గిరం రోజున ఓ సిగరెట్ బాక్స్ ఇంకా వీళ్ళు భ్రమ వీళ్ళు ఎలా కొనసాగిస్తూ ఉంటారు కొంత కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది ఉదాహరణకి స్వామిజీ ఆయన ఏమో ఉన్నంతకాలం పాఠాలు వినేవారు కాబట్టి అని చెప్పి స్వామిజీ జీవితం ఎప్పుడో అప్పుడప్పుడు ఆయన పేరు పెట్టే పెడుతూ ఉంటారు సో ఆ రకంగా ఉపయోగ కూడా ఉంటుంది కొన్ని సో ఇదివే గ్రహ ఏదో ఒకటి విధులు పెట్టడం అంతే ఇది స్వామిజీ మంచి దృష్టి అంటే దాన్ని మీరు సీరియస్గా దృష్టి పెట్టండి ఇంత ముందు చెప్పింది కాబట్టి కృష్ణ అంటే ఏదో ఒకటి పట్టుకుంటాం కాబట్టి పదేళ్ల క్రితం మీరు పట్టుకున్నాం ఒక్కసారి ఏం పట్టుకుంటున్నారో మీరు ఒకసారి పుట్టుకు రక్షణ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయి చేతులు పోయే కదా అంటే ఇది నేను పట్టుకుంటున్నాను దీన్ని నేను నిద్ర ఇదంతా కూడా వ్యామోహంతో ప్రయోజనం అంతా కూడా మైండ్ అంటే మైండ్ పెట్టే భ్రమ ఆత్మస్వరూపంలో కట్టుకోవడం లేదు విడిచిపెట్టడం లేదు జ్ఞాని చాలా సింపుల్గా ఉంటాడు సింపుల్గా ఉండడం కాదు సింప్లిసిటీ ఆ మనిషి ఆ రూపం అంతా సింప్లిసిటీ అని పెట్టుకొని ఉంటుంది మూర్తిభవించిన సలత్వం అన్నట్టుగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటాడు జ్ఞాని దగ్గర భేషజాల ఏముండదు చాలా సింపుల్గా ఉంటాయి జ్ఞానికుండా ఇమోషన్స్ కూడా చాలా సరళంగా ఉంటాయి లేదా సంసారులు చాలా జటిలంగా ఉంటారు చాలా కాంప్లెక్స్గా ఉంటారు సంసారం ఎంత జటిలంగా ఉంటారంటే ఆ సంసారుల యొక్క ఆ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఏ దెబ్బ ఏదో ఎవరు ఆడుకుంటున్నారు ఏది దెబ్బలు ఎవరు ఆడుకుంటున్నారని చూస్తే ఏమీ ఉండదు విషయమే ఉండదు అయినా ఎవరాడిస్తుంది మాట్లాడేసుకుంటాం ఈ ఎండ ఇంత సంబంధించి అంతలా మాట్లాడేసుకున్నారు ఏమిట్రా విషయం ఉంటే ఏమీ ఉండదు బియ్యం వడ్డ గింజలో బియ్యం నిందా అనే ఏమీ లేదు ఎలాగ గంటల తమ్ముడి చర్చలు చేసేసుకుంటారు చర్చ ఇంతసేపు చర్చించి ఇంత మాట్లాడేసుకుంటున్నారు ఎవరి విషయం ఉంటే ఏమేమి ఉండదు సంసారుడు చాలా అధికంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ ఇమోషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అలాగే వాళ్ళ మనస్సులో భావాలు కూడా చాలా జటిలంగా ఉంటాయి సింప్లిసిటీ ఎనగరు సింప్లిసిటీ అంటే ఏంటి అవసరమైన మాట మాట్లాడడం ఇవ్వాల్సిందో ఇవ్వడం పుచ్చుకోవాల్సిందో పుచ్చుకోవడం విశ్రాంతిగా ఇవ్వడం సైనికుగా ఉండడం ఇది ఎనగరు సంసారం సంసారం చాలా జటిలమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎందుకంటే గ్రహ అలా ఇది పక్కకోవడం అది విలువ అది విలువ అలా ఉంటుంది సంసారం లక్షణం లేదా ఆత్మస్వరూపంలో గ్రహం ఏమీ లేదని మనం తెలుసుకోవాల్సింది తర్వాత సంసారంలోకి అన్ని ద్వంద్వలు ఉంటాయి కట్టుకోవడం విడిచిపెట్టడం ఏదో బంద్వం సంసారంలో ద్వంద్వాలలో జీవిస్తూ ఉంటాయి ద్వంద్వాలంటేమిటి ఇది నా స్వా అది పరా తనవాడు పరాయి వాడు ఒక ద్వంద్వం తన ఇది నా మతం అది పరాయి మతం ఇది నా ధర్మం అది పరధర్మం లేకపోతే అది కోహడే ఇది తర్వాత స్వధర్మం పరధర్మం ఆ మాట కాదు నేను చెప్తూ ఉంటా ఇది నా కులం అది వేరే కులం నేను దేవుని దగ్గర కూడా ఇది మా దైవం అది కోహ్ల దైవం అని ఇదో బాడపడ్డే దారి నేను చూశాను కొన్ని నేను ఎక్కడ చూశాను జనాల్లో చూసినవి నేను వెంటనే ఏదో జడ్జ్మెంట్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తే ఆల్వేస్ ట్రూ నేనేం చేస్తానంటే మహాత్ములు కొంతమందితో ఒక సరిపోజి చూసుకుంటారు శుభ్రహ్ చేయారు ఇలాంటి మహాత్ముల సన్నిధులు నేను మిగిలాను వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళ నోటం పట ఎప్పుడు కూడా ఇది కులదైవం మన అండర్ నేను వెళ్ళలేదు ఆ మాట వాళ్ళు అని ఇవ్వరు కాదు ఇప్పుడు వెళ్ళలేదు నేను నేను పాత్ర శుశ్రూష చేశాను ఎప్పుడు ఇది మన కులదైవం అని వాళ్ళు అనలేదు వాళ్ళు నువ్వు గాయత్రి చూసుకున్నారు రాముడు వస్తే శ్రీరాముడు అన్నారు కృష్ణుడు వస్తే కృష్ణుడు అన్నారు దక్షిణామూర్తి అన్నారు వేదం ఉన్నారు ధర్మం తప్ప ఇదో ఇది మన పులదైవం మనం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ పూజ చేసి ఉండాలి అని అలాంటి సిస్టమ్ మా దగ్గర పెట్టుకోండి ఏ పోనీ మీరు అనొచ్చు నీ సొమ్మ పోయిందా వాళ్ళ ఆయనతో పొలదైవం మీరు ఊరు వెళ్ళి పూజ చేసి వస్తాడు చూడండి మీరు ఏం చేస్తున్నారు ఇది నా దేవుడు మా కులానికి సంబంధించిన దేవుడు అని నువ్వు దేవుడి మీద పెట్టుకున్నటువంటి ఆ విభాగము అది మనస్సులో అది స్పిడ్తో రావట్లేదా ఏమో అన్నా అది స్పిడ్ ఏమో నాకు అందించింది ఎందుకంటే ఆత్మస్వరూపంలో నువ్వు ఇందర్ నువ్వు అవుతా బందేమీ ఉండవు కాబట్టి మన కుల దైవము మీరు ఎప్పుడైతే ఉన్నారో ఇంకో వేరే కులం ఎక్కువ ఉంటుంది ఆ కులానికి దైవం ఎక్కువ ఉంటుంది ఈ బంద్వం ఎక్కడి మాయా పెంచడంలో ఈ మాట కాబట్టి అది చూడడానికి మంచిదిగానే ఉంటుంది ముప్పై మూడు అనేది మంచిదిగానే ఉంటుంది అట్లా నాట్ నథింగ్ రాంగ్ అనేటి కానీ దాంట్లో ఏవో ఇష్యూస్ మళ్ళీ దానికి బయటపడుతుంది ఏవో వస్తుంది నేను వస్తాను ఒక గ్రామానికి వెళ్ళాను అక్కడ దేవాలయం అంతా శిథిలా అవసరం ఇంకో దేవాలయం దొరుకుతున్నారు కాబట్టి దేవాలయం శిథిర పెట్టి మళ్ళీ ఇంకో దేవాలయానికి సొందానికి బయలుదేరే నన్ను నా దగ్గర ఈ తొందరగా అంటే నా దగ్గర ఏదో మూడు ఉంది అది మూట వాళ్ళకి దేవాలయం కట్టి వాళ్ళు అందరినీ అడుగుతారు ఎంతమంది అడిగితే అవుతుంది అది నా దగ్గర మూట ఉంటుంది ఎప్పుడు బట్ ఆ మూట ఖర్చులు వేరే ఉంటాయి మూట ఉండదంటే అనలేదు ఏవో ఖర్చులు ఉంటాయి ఏవో హాస్టల్స్ విద్యార్థులు వేరే వాళ్ళు రెండు కూడా లక్ష రూపాయలు ఖర్చులు ఉంటాయి సార్ సో నా దగ్గర వస్తే నేను ఒక ప్రశ్న ఆ దేవాలయం శిథిలంగా ఉంది కదా మరి మీకు ఇది మూలం పెట్టాడు అంటే దాని అంటే అది మా మా దేవాలయం కాదండి అది ఫలానా వాళ్ళ కులదైవం అని చెప్పారు అంటే నాకు చూడండి వాళ్ళు ఒకళ్ళు కులదైవం అనుకోబట్టి మిగతా గ్రామం వాళ్ళందరూ దాన్ని గుర్తుపెట్టేస్తారు నేను అన్నాను ఏమంటే వాళ్ళ కులదైవం అయితే మనం పూర్తి మమ్మల్ని రానివ్వరండి బాబు వాళ్ళు వాళ్ళేది దే పొసెస్ దే డామినేట్ అండ్ పొసెస్ మా కులదైవం అనుకుంటాం వాళ్ళు అని చెప్పి మేము ఇంకొకటి పట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారు అంటే అందరూ అక్కడ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఉండకపోవచ్చు బట్ మీకు డిస్టింగ్క్షన్ వచ్చేసింది ఐ డోంట్ నో కాబట్టి జ్ఞానంలో మహాత్ములు ఈ రకమైన వేణి పెట్టుకోవడం నో మైండ్ నో యువర్స్ ఇది మైండ్ దర్ ఈజ్ యువర్స్ దేవుడి దగ్గర కూడా తర్వాత గుణదోష దృష్టికి కూడా అతీతంగా ఇది గుణము ఇది దోషము ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది గుణం ఏది దోషం అది ఎవడైనా అసలు సిటీ చేయగలరా ఇది గుణము ఇది దోషము అని మీరు రెండు పార్టీలు చెప్పారంటే అంత భ్రమ లేక ఎందుకంటే మీ నోట్లోని మాట ఇంకా పూర్తి అవ్వకుండానే మీ వెళ్ళి అంత ముచ్చు అట్టు అవసరం మీరేం చేస్తారండి గుణదోషాల గురించి వ్యవస్థ మనకి భాగవతంగా ఏకాదశి అద్భుతంగా చెప్పారు కాబట్టి గుణదోషదృషిర్దోష గుణస్థు ఉభయవర్జిత సో సమాసేన ప్రవక్ష్యామి లక్షణం గుణదోషయో అని శ్రీకృష్ణుడు వెళ్తాను నీకు గుణదోషముల లక్షణాన్ని సంగ్రహంగా చెప్తాను రాసుకో అభినోహం ఇది గుణము ఇది దోషము అనే దృష్టి ఏ దోషము ఈ ఉభయము లేని సమదృష్టి ఎన్నికలలో అదే గుణము కాబట్టి ఇటువంటి కాంప్లెక్సిటీస్ ఏమీ ఉండవు ఇది గుణమో ఇది దోషము అంటే గుణాన్ని పట్టుకోవాలి దోషాన్ని విడిచిపెట్టాలి దాంట్లో ఎక్కువ రహస్యం ఉంది మీరు గమనించాల్సింది ఇది మీరు గుణాన్ని అన్నారు కాబట్టి పట్టుకోవడం కాదు మీరు పట్టుకున్నారు కాబట్టి అది గుణం అవుతుంది ఆ భూతాల తొందర మీరు పట్టుకుంటూ ఉండగానే అది గుణంగా భాషిస్తుంది మీరు తోషిస్తూ ఉండగానే అది దోషంగా భాషిస్తుంది కాబట్టి అది గుణం కాబట్టి మేము పట్టుకున్నానంటే అని జస్టిఫికేషన్ అంటారు మేము పట్టుకున్నాం కాబట్టి అది గుణం నిజానికి మేము పట్టుకున్నవన్నీ గుణాలు మేము వదిలిపెట్టేసినవన్నీ దోషాలు ఇలా ఉంటారు గుణాలు కాబట్టి గుణదోష దృష్టి కూడా దానికి కూడా అతీతంగా పోవాలి ఇది గుణం ఇది దోషం అలా జగత్తుని అలా చూడకూడదు ఎందుకంటే జగత్తు గుణదోషములతో నుండి లేదు విశ్వంతో నుండి ఉండదు ఈశావాస్యమితం సర్వం అన్నారు గుణదోషవాస్యం సర్వం అని అనలేదు కాబట్టి సత్యం హానం బిగిలిపెట్టేయడం అదే ఉంటుంది ఒకసారి మహాత్ములు అంత తన్నారు నేనింక ఈ పైన కాకినాడ వెళ్ళను అంటే కాకినాడ బిదిలిపెట్టేసాను నేనున్నాను కాకినాడ ఏం చేసిందండి కాకినాడ ఉంటే ఒక ఎంటీఏ లేదు అంటే మనం పెట్టుకున్న నాకం తప్ప కాకినాడ ఏం చేసింది అలా కాదు వాళ్ళు మిస్బిహేవ్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళకండి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు మిగు వెళ్ళొద్దు నేను వెళ్ళను ఎందుకంటే ఒక సాధువుకి మిస్బిహేవ్ చేసిన వాళ్ళు రెండో సాధువులు ఎత్తిని గిరితం ఏమో ఇదే ఉన్నాం ఎదుగు వెళ్ళొద్దు నేను వెళ్ళద్దు అంతేగాని అంటే ఇంక అక్కడి మీరు రిజర్వేషన్ చేసినప్పుడు నేను కాకినాడ వెళ్ళమని చెప్పట్లా నేను వెళ్ళాను అని అనొద్దు అలాగంటే ఉత్సర్ధం వద్దు నేను విడిచిపెట్టేశాను ఎందుకంటే రేపు పొద్దున్న అర్జెంటుగా ఏదో ఒక అత్యవసరమైన పను వచ్చి కాకనా వెళ్లాల్సి వచ్చింది అనుకోండి ఎవరిని మనం విడిచిపెట్టేసాను నాకు మళ్ళీ ఉపన్యాసం చెప్పాను అని అంటాడెవరో అలాగే యూ డోంట్ బికమ్ ఏ ప్రెసెంట్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్ ఒకప్పుడు మనం అలాంటి మిస్టేక్ చేస్తాం ఇంకా నా జీవితంలో నీతో మాట్లాడను అలాంటిది అనుకోండి ఎందుకంటే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది నేను ఎవరినో నేను ఎవరినో సైలెంట్గా ఉండిపో ఎవరి వాడికి తెలియదు మాట్లాడా ఆదుకుంటున్నాడా వదిలిపెట్టేసాడా పట్టుకుంటాడా ఎదే వాడికి తెలియదు వాడి గురించి వాడి అస్సెస్ చేసుకోలేకపోతాడు అందుకే ఈయన పట్టుకున్నట్టలు పెట్టినట్టావు నేనెవరినో తెలియదు దాంతో వాడు అక్కడ ఉడికిపోతూ ఉంటుందో వీళ్ళు సంగతి ఎవరు తెలియదా నిశ్శబ్దం అది మోస్ట్ పవర్ఫుల్ థింక్ మోస్ట్ పవర్ఫుల్ నిశ్శబ్దమే ఒక ఆయన నేను ఎంతో ప్రేమగా దగ్గరికి వెళ్ళాను వెళితే ఏదో అడ్డగోలుగా ఏదో మాట్లాడే నవ్వునూనుకున్నాను ఇంకేమీ ఏం ఇంకా ఐ డి నాట్ మెయిట్ ఎనీ ఫర్దర్ రెస్పాన్స్ వికారం కూడా ఏమీ చూపించలేదు నేను వెళ్ళి వెళ్ళి నవ్వు నవ్వాను ఉంటే కూడా నష్టమండదు మంచిగా ఇంకా నో సాడ్ సైలెన్స్ ఆయన మూడేళ్ల తర్వాత ఎవరికైనా అన్నారు ఈ స్వామి సైలెంట్ అయిపోయాడండి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్స్ ఓన్లీ సైలెన్స్ ఈస్ ది రెస్పాన్స్ ఆయన పాపం ఫీల్ అయ్యి అన్నారు నాకు మాట ఏం మాట్లాడలేదు ఇంతవరకు మాట్లాడే సైలెన్స్ అంటే సైలెన్స్ యొక్క మీరు తెలుసుకోవాలి అంటే ఆ సైలెన్స్తో నేను ఆయన ఇబ్బంది పెడుతున్నాను నా అభిప్రాయం కాదు అలా ఉండకూడదు మాట తల తప్పు మనం సైలెంట్గా ఉండకూడదు అదర్ పర్సన్ వర్క్అట్ ఆయన ఇమోషన్స్ ఆ పర్సన్సన్ హ్యాస్ టు వర్క్అౌట్ దీస్ ఆర్ హర్మోషన్స్ అవర్ సైడ్ సైలెన్స్ ప్రేమే ఉండాలి ద్వేషం ఉండకూడదు బట్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ స్పీచ్ ఇస్ సేవ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అవు చాలా విధులు వాడానికి కాబట్టి నేను ఇది విడిచిపెట్టాను అది విడిచిపెట్టాను అంటాను విద్యలో సానుతాం సరాహోమత్ సరాహోమత్ నిందనా పడేదా నిందో మత్ నిందోమత్ సరాహనా పడేదా పూజ అధికంగా పొగడం పొద్దున వ్యతిరేకంగా చెప్పవచ్చు అధికంగా చెప్పము రేపు పొద్దున్నే పోగొడా పొలిటికల్ పార్టీలు వాడు పొగడతాడు పొగిడి ఆ పార్టీ ఎప్పుడు ఇంకో పార్టీలో జరుగుతుంది అప్పుడు ఏది పొగిడాడో వాడు తిడతాం ఇప్పుడు ఈ ఈ మధ్య న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఇప్పుడు పొగిడిన వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి అది ప్లే చేస్తాం సరే ఇది చూడండి అంట చూపిస్తాను దాన్ని పొగుడుతున్నట్టు మరి మీరు అలా అప్పుడు పొగిడారు మరి ఇప్పుడు ఎదురు తిట్టేస్తున్నట్టుంటారు వ్యామోహం వస్తాయి ఏదో ఇంక నుంచి మంకంత తిరిగి ఏదో సమాధానం పెడతారు కాబట్టి పొగడద్దు తెగడద్దు జస్ట్ బీ సైలెంట్ కాబట్టి నా ఉత్సర్గ నా ఇది జ్ఞాన యొక్క స్వరూపం చూడండి మెమొరీ అండ్ యాంటిసిపేషన్ అని లోపల ఉంటారు స్మృతి Anticipation అంటే అపేక్ష భవిష్యత్తు గురించి అపేక్ష మనకి స్మృతులు అపేక్షలు ఉన్నంత వరకు ఈ గ్రహాలక్షంగానే ద్వంద్వలు తప్పో ఆ స్మృతులు వెంటానుకున్నప్పుడు ఆ స్మృతిని అనుసరించి మిమ్మల్ని వికారాన్ని కొన్ని కొన్ని పట్టుకోవడం కొన్ని విడిచిపెట్టడం ఉన్నప్పుడు దాన్ని బట్టి కూడా కొన్ని పట్టుకోవడం కొన్ని విడిచిపెట్టడం సో మనిషి సాధకుడు ఎలా ఉండాలంటే నో మెమొరీస్ నో ప్యాస్ట్ ఐఎమ్ ప్యాస్ట్లెస్ ప్యాస్ట్ అన్నది మనం వెంటాడుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ఐటమ్ కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్యాస్ట్ పట్టుకుంటాం విదిలిపెట్టం ఉదాహరణకి నేను నేను పుట్టిన గ్రామము అని అది పట్టుకున్నాను పట్టుకుని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ చేస్తున్న పని మంచిదే కానీ దాంట్లో కూడా కొంత బంధం ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను వాళ్ళ దగ్గర సేవ చేయాలనుకోండి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు దానం చేయాలంటున్నానుకోండి ఆ పుట్టిన గ్రామంలో ఏదో జరుగుతుంది దానికి ఇస్తాం ఎదుగుకుండా ఉండడానికి నువ్వు ఇంకా పుట్టిన గ్రామం ఎందుకు అంటే మేము పుట్టిన గ్రామం లేదు చూడండి పుట్టిన గ్రామం బాగుంది ఇట్స్ ఎ నైస్ కాన్సెప్ట్ బట్ ఇట్ మేక్స్ యు ప్రిజనర్ విత్ ది ఎంటైర్ ప్యాస్ట్ ఒక ఆ గ్రామం పుట్టేనా అది ఒక్కటే ఉంటుందని మీరు అనుకోండి మీరు సెలెక్టివ్గా అడ్డు పెట్టుకోలేముగా మీ ఎంటైర్ ప్యాస్ట్ అలా మిమ్మల్ని పట్టుకుంటూ వెళ్లాడుతూ ఉంటుంది అంతేకాదు మీరు దాని నుంచి బయటపడలేరు ఇంకా అలాగే మీరు విసిపోతాడు ఆ నేను ఫలానా అప్పులు పుట్టాను ఫలానా సెట్అప్ పుట్టాను ఫలానా కులల్లో పుట్టాను ఫలానా గౌత్రంలో పుట్టాను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా గ్రామంలో పుట్టాను ఫలానా వీధిలో పుట్టాను అని మీరు ఈ ప్యాస్ట్ని అలాగే దాన్ని సిమెంట్ లాగా బిగించు కూర్చుంటాడు మనసులో వీడు ద్వంద్వాలకు అతీతంగా ఎలా పోగలుగుతాడు పోలేడు ఆల్ మెమరీస్ని వైప్ అవుట్ చేసేసి చైల్డ్ లాగా ఉండిపోగలిగితే చిన్నపిల్లలకి ప్యాస్ట్ ఉండదు ప్రియాలలో పిల్లలకి ప్యాస్టే ఉంటుంది ప్యాస్ట్ ఆ భావన ఉండదు అలాగే భవిష్యత్ ఉండదు అంచేటనే పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఆల్వేస్ హ్యాపీ పిల్లలు ఎప్పుడు హ్యాపీ ఉంటుంది ఐ ఆల్వేస్ హ్యాపీ వాడు ఒకనాలు వస్తాడు నా దగ్గరికి స్వామీజీ అంటే వస్తాడు రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయి పనిచేసి పిల్లలకు స్వామీజీ అంటే వస్తాడు వారికి వారికి వెనుగంతరగడం తంపు తగ్గుతాడు నేను వెంటనే తంపి తీస్తాను సేపు ముప్పై గంటల సేపు నేను గేస్తాను నా దగ్గర అన్ని ఇది తీసుకురా అది తీసుకురా అన్నీ చేయిస్తాను ఇదేంటి అదేంటి లక్ష ప్రశ్నలు అడిగేసి వాడికి మిసిగే వస్తుంది మా అమ్మ అంటాడు ఆల్వేస్ హ్యాపీ ఈ సంసార బర్ధం ఏం లేదు ఆ పిల్లాడి చూస్తే మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం వైకా మనం ఇంకా అంతకంటే ఎందుకంటే ఆ పిల్లవాడు ఇగ్నోరెంట్ ఇగ్నోరెంట్ మనం అట్లీస్ట్ నాలెడ్జ్ చేయడం విజ్ఞానం కలవాలి మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఎందుకు ఉండలేకపోతున్నాం మేము ఇంత సంసార భారాన్ని ఎందుకు పోయగలుగుతున్నాము ఎందుకు మోసుకున్నాము అంటే మెమొరీస్ ప్యాస్ట్ ఆ బరువు అలా మోసుకుంటూ పోతున్నాం స్ట్ నుంచే నేను అరవై ఏళ్ళు వచ్చాను ఒక డెబ్భై ఏళ్ళు వచ్చాయనే మాట కూడా ప్యాస్ట్ నుంచే వస్తుంది మామూలుగా ఇలా నిలబడ్డవాడు అమ్మో అరవై ఏళ్ళు వచ్చాయని గుర్తు కూర్చుకొంచు హంపాక్ట్ అపాన్ ది బాడీ కాబట్టి ఆల్ ప్యాస్ట్ వైపుడ్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ వైపుడ్ ఆవు స్పేస్ లైక్ ప్రెసెంట్ విచ్ ఇస్ ద ప్రెసెంట్ పట్టుకోని లేదు నువ్వు లేదు ఎవరితోంది ఒక సినిమా రీల్లాగా నడుస్తూ ఉంది మీకు అభివృద్ధి శంకరులు ధర్మిదేదో మాట్లాడుతున్నాను ఎత్రియా తద్విషయత్వం సతయమిహ బ్రహ్మని సంభవతి చాలా చక్కటి ఫిలాసఫీ అంటే ఇది ఫిలాసఫీ శంకరుడు ఫిలాసఫర్ ఆయన ఆయన థియలాజీ అని కాదు తర్వాత శంకరుడు తరువాత కాలంలో ఏవో ఏవో పేర్లతో ఏమో వచ్చాయి ఏవో పేర్లతో ఏవో మతాలు వచ్చాయి అవి ఫిలాసఫీలు కావు ముంచేత వాటితో వాదము లేదు ఎందుకంటే ఫిలాసఫీకి ఫిలాసఫీతో వాదం ఉంది అద్వైతమే ద్వైతాద్వైతంతోటో భక్తు ప్రపంచాచార్యుల ద్వైతాద్వైతంతో కపి సాంక్ష్యంతో వాదం ఉంటుంది తప్ప వీళ్ళు వీళ్ళు పూజలను కర్మకాండ చేసుకుంటూ ఏవో కోరికలు తీసుకోవడానికి తయారైన వాడు వీళ్ళు తీసే థియలాజియన్ థీలాజియన్ తోటి వాదం ఉంటుందండి ఇండియాలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే థియలాజియన్స్ వాడు వాడు వాడు పోషికల్గా కర్మకాండ థీలాజియన్ ద్వైత వాడు ఏం చేసేటంటే థియాలజీకి ఫిలాసఫీ యొక్క రనుభూ ఇచ్చి ఆకారం ఇచ్చి దాన్ని ఒక ఫిలాసఫీ అంటే దాంట్లో సాధన ఏమంటుంది ఫిలాసఫీ ఫిలాసఫీ శంకర శంకర ఈజ్ ది ఫిలాసఫీ చూడండి ఆయన ఏమంటున్నారు ఆ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి అక్కడ మీకు ఏదైనా థియాలజికల్ వాసన ఉందో అసలు లేదు లాంగ్వేజ్ ఇస్ వెరీ హై క్యారిగర్ దురదృష్టం ఏంటంటే శంకర పీఠాలు కూడా శంకరాచార్య పీఠాలు ఉన్నాయని మరి ఇన్ని మాటకు మరి అది కూడా ఒకసారి అన్న లెవెల్కి సమగ్రంగా ఉంటుంది శంకరాచార్య పీఠాలు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏం చేశారంటే ఆ హయ్యస్ట్ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి థియాలజీ లెవెల్కి పడిపోయారు థియాలజీ లెవెల్కి పడిపోయి మరో థియాలజీ వాడుతో వీళ్ళు పోటీకి తయారయ్యారు దాంతో ఉండే శంకరానికి పేరే తప్ప వీళ్ళు థియాలజీఎస్ మీద తయారయ్యారు ఉపాసక స్వాములై కూర్చున్నారు సో ఉపాసన అంటే భేదపూర్వకమైన ఉపాసన ఎనీవే ఈ వాక్యాన్ని రేపు ప్రస్తున్నాం